కీర్తన నాలుగు వందల పన్నెండు మరచితివంటే మరి లేదు తరితో తలచవో దైవము మనసా పుట్టుచునున్నదిం పోన్నదిం పట్టపు జీవుల ప్రపంచము నట్ట నడుమనే నరహరి గుట్టున తలచవో గొనకొని మనసా పొద్దు వడసునదే పొద్దుగుంకునదే తిద్దిన జగముల దూ అలా అంతర్యామి వద్దనే తలసవో ఒనరవో మనస లోపల వెలుపల లోగొని ఉన్నదిం శ్రీపతి మహిమల సృష్టిరేం ఏ పూనా श्री वेकेशरुितड़े दापने नमुचु तलसवो मनसा